సూత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహనతుడ కృపాసత్య సంపూర్ణ జీవము గల దేవ నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప ఈ గడిచిన కాలం అంత ప్రభావ సురక్షితంగా కాపాడైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నయన మమ్మల్ని సజ్జలుగా నిలబెట్టుకున్నారు ప్రభావ నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప ఈక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు అయినా కాచి కాపాడి అయినా ఇక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినారు నీకే స్థుతులు స్తోత్రమైన సమస్త ఘనత మహిమ ప్రభావం మహా మహాశ్వర్యం నీకే కలుగును మా కలలీయ ప్రవ్వ హృదయ కాలశ్వంలోనైనా మీకు సైనికు వచ్చిన దేవా మీరే మాత్రం మాట్లాడండి మా జీవితాలు సరిచయని ప్రభావ మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించని ప్రభావ వాక్యంలోని సత్యాన్ని మీకు గ్రహించలేగనా మా ఆత్మీయతలు ఇప్పండి మా హృదయాలు తెరవండి ప్రభావ మాత్రం మాట్లాడండి ఆయన మీ ఆకలి దినాల్లో ప్రభావ సమాప్తి చివరి అంచుల మీ ఉంటుంది ప్రభావ మీరు ఆకలి ప్రతి ప్రవచనాలను మా కాలంలో నెరవేర్తుంది మరి విశేషంగా ప్రభావ అనేక మంది విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ ఏ రీతిగా ఉండాలా అనే విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారైనా నీకు పరియాల నుంచి దాన్ని బట్టి నీకు అందాల ప్రభాటిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలా మరోదేములో అవలంబించుకోవాలా దాని ప్రకారం మేము జీవించాలా మరి విశేషంగా అనేక అనుభవపూర్వకంగా ప్రకటించాల ప్రభావా అలాంటి ఆత్మీయమైన జీవితంలోకి సేవ జీవితం అందరినీ నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోని ఆయన గొప్పదేవా ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి మీకు పరిశుద్ధ నడిపి దయచేనైనా రాణ బ త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఆమే హానా ఓకేనా కరెక్షన్ కూడా ఫిసడ ఉంటది detegeస్తా ఆ ఓకేనొగ He has come in a potter. He's in a water, potter. He's got it on a potter. May God be the glory, great things He has done. So proud is the world that He gave us His Son. Holy oh, Spirit, he, he has an atonement for sin. And open the life gate that all may go in. Praise the Lord, praise the Lord, let the earth hear his voice. Praise the Lord, praise the Lord, let the people speak. The first redemption, the purchase of the earth. To every believer, the promise of God. The wildest offender, who truly believes. That moment from Jesus our pardon receives. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. O come to the Father, through Jesus our Son, and give Him the glory, great things He has done. Great things He has done, all great things He has done. And great our rejoicing through Jesus the Son. But purer and higher and greater will be Our wonder, our worship in Jesus we see. Praise the Lord, praise the Lord. Let the earth hear His voice. Praise the Lord, praise the Lord. Let the people rejoice. O oh, come to the Father, through Jesus the Son, And give Him the glory, great things He has done. To God be the glory, great things He has done. So love be the world that He gave us His Son, who healed his life and atonement for sin, and opened the life gate that all may go in. Amen. Hallelujah. పరిషత్ ఒక దేవ మీకు వందాలైనా కృపగల తండ్రి మీకే స్తోత్రాలుసే మీకు తెలిసిన కాలం అంత కాపాడి సజ్జు లెక్కలు నిలబెట్టడానికి మీకు ఎంతో ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృప ఉన్న అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం మేము ప్రతి మార్గం చలలం చేయమని ప్రార్థిస్తున్నాం చెయ్యి ప్రతి పనిలో విజయం అనుగ్రహించి మనం మీకు కృప వెంబడి కృప మాకు అనుగ్రహించి నడిపించని అయినా ముఖ్యంగా యొక్క పాపం నాయకం గురించి ప్రాంతం మీకు సర్జీలు ఎక్కడికండి మీకు మరణాలైన ఈ ఉదయం నుంచి సర్జరీ అయిగా ప్రభా ప్రతి సర్జరీలో మీరు ఎత్తండి ప్రతి అభయవానికి సంపూర్ణమైన ఇల్లింగ్ మేము మీ స్వీకరిస్తున్నాను మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు మహిమాంతంగా మేము వాడుతుండగా తండ్రి శక్తి అంధకార శక్తులను గర్థిస్తున్నాను ఆ బిడ్డ స్థలంలో వీల్లేదు సమాధానం ప్రకటించిన వారాల నుంచి వాటిని అర్థం చేసుకుంటే మాకు అనుసరించండి మధ్య మనం మీకే సంస్థాన్ని పెట్టుకోమని మనం చూపించిన విషయం జోసెఫ్ కళలకు సంబంధించిన విషయం విషయంలో ఏంటంటే ఏ స్థితిలో నుంచి మనం కళ కంచున్నాం అనేది నేర్చుకుంటే ఆ కళ ప్రభు లేక కొన్నిసార్లు దుస్తులు కూడా కలిగిస్తారని విషయం చూపించిన ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నావు ఎక్కడ పండుకొని ఉన్నావు ఎవరితో పండుకొని మీ యొక్క జీవిన విధానాన్ని వాటి మీకు ఆ కళలు వస్తా ఉంటాయనే విషయం తన జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకంటే దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు యోగ బ్రంథం రెండు మూడు సార్లు హెచ్చరించినా మనుషులు స్థితిలో ఉంటున్నారు మనకు మటుకు ప్రభువు వాటిని జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆ ఎటువంటి స్థితిలో నుంచి మనము ఈ యొక్క కళలు అంటున్నామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆశ్చర్యం ఏమిటి దేవుడు పరలోకము నుండి ఈ భూమి మీట్టు ఎందుకు దిగి వచ్చిండు అన్నప్పుడు ఆ విషయం మనకు అర్థమవుతుంది ఆయన ఎంతో గొప్ప దేవుడు సృష్టిని సృష్టించినవాడు ఆ వేదని తోటలో ఆదామ వలని ఎందుకు ఎందుకు అంటే ఆయన పరలోకంలో ఉండాలని ఆశపడుతున్నాడు మనిషిని తయారు చేసి మనిషి హృదయంలో నివసించాలని ఆశపడుతున్నాడు ఆయన ఆయన ఆశ అరీతి ఉందంటే అందుకు మనిషిని సృష్టించిన మన విషయం అలా తెలుసుకుంటాం కానీ మనిషిలో నివసించాలంటే మనిషి పరిశుభ్రంగా తయారు తని కాని ఉండలేదు అంటే అయితే ఆయన మనిషికి ఆ యొక్క శరీరాన్ని ఎందుకు ధరింపజేసింది అదొక గృహం లాగా ఒక ఇల్లు లాగా ఆ ఇంట్లో మనుషులను పెట్టుకుంటామో అట్లనే మనిషికి ఒక గృహాన్ని శరీరానికి తయారు చేసి ఆ గృహంలో ఆయన దాని దురదృష్టం ఏంటంటే ఆ ఆ క్షేత్రాన్ని వాళ్ళు ఆ గృహాన్ని అపవిత్రపరుచుకున్నారు వాళ్ళు కాబట్టి ఆయన ఇప్పుడు అందులో ఉండలేదు అందుకే మనం చూసినాము ఆ కన్నా మన సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పదో వర్షాలను కూడా చూస్తున్నాం పోనివారం నీకు శక్తి సరిపోదన్నట్టు నువ్వు అలసిపోతున్నావు విషయాన్ని మనం అక్కడ ధ్యానిస్తున్నాం ముఖ్యంగా అటువంటి శ్రమల దినంలలో నువ్వు అలిసిపోతే ఎట్లా అన్న విషయాన్ని సార్ మళ్ళసారి చూస్తాను సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదో వచనం సా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదోవచనం అక్కడ మనం ఏం చూసినామంటే శ్రమదినంలో నీవు నీవు చేతకాని వాడవాదు కాబట్టి ఎప్పుడైతే పాపము సంక్రమించిండ్రో మనుషులకు పాపం చేసిండ్రో అప్పటి నుంచి వాళ్ళు కురిగిపోతున్నారు ఎందుకంటే పాపం ద్వారా శ్రమలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసినారో వాళ్ళ శ్రమ దిన స్టార్ట్ అయినాయి అందుకు వాళ్ళు కురిగిపోయినారు చేతకాని అంటే నిస్సాయత స్థితి ఈరోజు మనమందరం ఎంతో నిస్సాయత స్థితిలో ఉంటాం కదా ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లా అని భయపడుతూ ఉంటారు ఏమి ఏమి అని భయపడుతూ ప్రభుత్వ లాక్డౌన్ టైంలో మనకి ఇవన్నీ చూపించాడు ఈ నిశాఖ స్థితి నుంచి నువ్వు ఎట్లా బయటికి రావాలనేది మనకు పని అప్పగించవలేదు కాబట్టి చావునకాయ పట్టబడిన వారిని నీవు తప్పించు అంటే స్పెషల్ పవర్ ఇవ్వకపోతే నువ్వు ఎట్లా తప్పిస్తువాలని పదకొండవంలో అందుకు దేవుడు ఇవన్నీ కళ్ళ రూపకంగా బయలుపరుస్తున్నాడు వాక్య పరంగా కూడా స్థిరపరుస్తున్నాడు చావునకాయ పట్టబడిన వారిని అంటే పాపంలో నచించుకోతున్న వారిని తప్పించడానికి నాష్ మందు పడుటకు జోగుతున్న వారిని నీవు రక్షిపోవా నీవు రక్షించేవాడు అంటే ఆయన రక్షకుడు ఆయన ప్రతినిధి ఉన్నవి ఈ లోకంలో నువ్వు కూడా రక్షకులాగా కనిపిస్తున్నావు ఈ లోకంలో అదనం వేసు ప్రభుని ధరించుకోవడం నువ్వు మనుషుకు మరణికి పాపంలు క్షమించే శక్తి ఉన్నది కాబట్టి ఎప్పుడైతే మనము ఒకరింట్లోకి వెళ్ళినామంటే అక్కడ మనము ఏసు ప్రభు ప్రతినిధిలాగా ఉన్నామో మనల్ని వాళ్ళ ఇంట్లోకి రక్షణ వస్తుంది దానికి సంబంధించిన వాక్యాన్ని నేను చూపించిన గతంలో మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాడు ఏ ఇంటికి అయితే నువ్వు పెళ్లి వెళ్ళి ఈ ఇంటికి సమాధానం కలుగును దాకా అంటే ఖచ్చితంగా అక్కడ సమాధానం అవుతుంది అక్కడ ఎప్పుడైతే ఉచ్చరిస్తావో ఇంటికి సమాధానం కలుగునుక కానీ ఈ వ్యక్తికి సమాధానం కలుగునగాక ఇతని శరీరంలో సమాధానం కలుగును దాకా అని ఎప్పుడైతే నువ్వు ప్రా ప్రార్థన చేస్తావో ఆటోమేటిక్గా అక్కడ ప్రతి దురాత్మ శక్తులన్నీ వెళ్ళిపోతాయి నువ్వు గర్వించిన అవసరమే లేదన్నట్టు ఇక్కడిని కానీ శక్తిచ్చు కానీ మీద మాదే పెడుతున్నాయి మీ దగ్గర ఏం మీరు చెప్తాను చెప్పినట్ల పాపంలో ఉన్నవాడు తొలగిపోతాడు శ్రమొచ్చినప్పుడు కానీ పాపం పెరిగి వాళ్ళం మనం మనం శ్రమ కృంగం పట్టణం ఏకకాని వాళ్ళు క్రీస్తుంది మొత్తం పాపం మనము మనకు చూపిస్తుంది దేవుడు నువ్వు శరీరంలోని ప్రతి అవయవంతా నువ్వు మాట్లాడగలవు అని ఎందుకంటే అవి మాట్లాడుతాయి అవి వింటాయి అని గతము వింటుంది అదే రీతి శరీరంలో ఎముకలు వింటున్నాయి ఏ రెక్కలు మాట్లాడితే ప్రతి అవయవం విడుతాయి వింటది తర్వాత జీవంలోని అవయవములు కూడా వింటాయి అన్నమాట ఇప్పుడు ఆ బాడీలో ఆర్గన్స్ ఫెయిల్ అయితాయి ఆ మనకి కనీస జీవితంలో అవి నేర్పలేదు మనకి గతంలో పాస్టర్స్ నేర్పలేదు ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు దేవుడికి వెళ్తే అయ్యో ఏముంటే సమర్పిస్తాను అన్నీ చెప్పైతే సమర్పించుకొని వెళ్ళిపోతా ఉంటారు కానీ ప్రార్థన ఎట్ల చాలా వాళ్ళు నేర్పలేదు నేర్చుకోలేదు నేర్పలేదు మాట నేర్పించండి దేవుడి శరీరంలోని ఎటువంటి బలం ఉందో దానితో నువ్వు మాట్లాడతావు ఒకతే మీకు తెలవాలా ఏం రా అవయవం అవయవం వెళ్ళకపోతే నువ్వు దాన్ని ఎట్లా వ్యక్తి తెలుసుకోవాలా అట్లనే శరీరంలోని అవయవాలు కానీ సంభాషించాలంటే ఏ అవయవం అది పేరు తెలకపోతే అలా కొన్ని వేల అవయవాలు మన శరీరాల్లో వాటి పేర్లు తెలవకపోతే వాటిని మాట్లాడలేదు అట్లా మిస్ అయిపోతాం అన్నట్టు కాబట్టి ఈ ఉదాహరణకి ఇప్పుడు బోన్స్ అని మాట్లాడుతున్నాడు అవన్నీ జాయిన్ అయిపోయినాయి దాని తర్వాత దానికి నరాలు రామన్నాడు నరాలు మాంసం రామన్నాడు మాంసం వచ్చింది వాళ్ళు గొప్ప సైన్యం నిలబడింది కాబట్టి అది ఆత్మీయమైన సత్యం అయితే ప్రకృతి సహజంగా కూడా నెరవేరింది అది ఇప్పుడు మనకి నేర్పించిన విధానం ఏంటంటే మెయిన్ గా అవయవాలతో మనం మాట్లాడినప్పుడు అవి వింటాయి ఎందుకంటే ఏటో ఉపదేశ నేను చూపించిన వాక్యం కొంతకాలం క్రింద మన ప్రభు దాంట్లో ఉండడం ఎందుకంటే ఆయన నోటి వాక్ ద్వారా వచ్చినాయి కాబట్టి అందులో ఆయన ఉంటాడు తప్పక ఆయన ఆయన భాగం రాళ్ళల్లో జీవం ఉండదా అంటే సైన్స్ ప్రూవ్ చేసింది రాళ్లలో జీవం ఉంటుందని ఒకప్పుడు చెట్ల జీవం లేదనుకున్నది అసలు చెట్ల జీవం ఉంటుందని ప్రూవ్ ప్రతి దాంట్లో జీవం ఉంటుంది ఎందుకంటే ఆయన సృష్టించింది కాబట్టి దాన్ని క్రైస్తవులు అర్థం చేసుకోలేదు అన్నీలు అర్థం చేసుకోరు అన్నీలు అర్థం చేసుకుని వాటిని పూజించారు వాడుకోరు అర్థం చేసుకుని ఇప్పుడు వాటిని వాడుకుంటున్నావు వాటితో మాట్లాడాలి మోటార్ బైక్స్తో మాట్లాడాలి నీ వస్తువులతో నువ్వు మాట్లాడినప్పుడు అది వింటది అప్పుడు నువ్వు ప్రభుని మహిమపరుస్తావు అన్నట్టు కాబట్టి ఆ నువ్వు బలు కురిగి ఉన్నప్పుడు నీ చేతకా నీవు చేతకాని వాడగలుగుతావు కాబట్టి మనం ఎక్కి పరిస్థితులు కురింగిపోవద్దని భయపడకము నమ్మిక మాత్రం ఉంచము నిర్భరంగా ఉండము నీ నడుము కట్టుకుని మనం నిలబడము అని ఎందుకు చెప్తున్నా కుంగిపోవద్దని చెప్తున్నాడు కాబట్టి మనం అటువంటి కృంగిపోకుండా ఉండాలంటే మీ ఆత్మకు కూడా ఆహారం అవసరం ఆత్మీయ ఆహారం అంటాం మనం ఇప్పుడు శారీరకంగా కురిగిపోతున్నాం అంటే ఆకలిస్తే పోయి అడవి పోయి హోటల్ తింటాం లేదో అదే రీతి ఆత్మీయ ఆహారం ఆత్మకు కూడా ఆత్మ కూడా కురిగిపోతా ఉంటే దానికి నువ్వు ఆహారం ఇవ్వాలనేది ఇక్కడ చూస్తున్నాం మనం ఉంటే ఏమవుతుంది అంటే స్థితిలో ఆ కళలు పడిపోతాయి కళలు మర్చిపోతాం కుట్టుకుంటావాళ్ళు ఇంకా ఎందుకంటే కళ ఆత్మీయమైనది అది నీ శరీరానికి వంట పట్టదు మీ శరీరాన్ని పట్టుకోదు కదాకే మర్చిపోతాం మనం అది బ్రెయిన్ కి పట్టుకుంటే బ్రెయిన్లో వడ్డిపోతుంది కాబట్టి ఎప్పటికైనా గుర్తించగలం అది బ్రెయిన్ పట్టుకోకపోతే ఎత్తి పర్సెలు గుర్తించలేము మనం కాబట్టి ఈ డ్రీమ్స్కి సంబంధించిన లేకపోతే కళలకు సంబంధించిన విషయాలు మనం దీర్ఘంగా తెలుస్తా ఉన్నాం మొదటిదిగా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో నుంచి కలగంటున్నాం అనేది అర్థం చేసుకోవాల ఎందుకంటే మనిషిని దేవుడు సృష్టించినప్పుడు వాడిని శరీరాన్ని శరీరం ధరించి ధరింపజేసినాక వాడిలో జీవాత్మ నూరింది కాబట్టి జీవాత్మ ఏంది ఆత్మ ఏంది ఈ రెండు అర్థం చేసుకోవాలి మనం జీవాత్మ వేరే ఆత్మ వేరే పరమాత్మ వేరే ఈ మూడు ఆత్మలకు సంబంధించిన విషయాలు మనం ఎప్పుడు ధ్యానించలేదు చెప్పడన్నా కొంచెం అటు ధ్యానించటమో కానీ అంటే డీటెయిల్గా ధ్యానించలేదు కాబట్టి జీవాత్మ వేరే పరిశుద్ధాత్మ వేరే మనిషి యొక్క ఆత్మ కూడా వేరే ఓ రీతిగా చెప్పాలంటే స్పిరిట్ ఇంగ్లీష్లో స్పిరిట్ అంటాము ఇంకో దాన్ని ఆ జీవాత్మని ఏమంటామంటే సోల్ అంటాము ఎస్ఓ యూఎల్ మన ఈ తెలియజేసినప్పటికీ ఆత్మ అంటున్నారు దాన్ని స్పిరిట్ అంటే ఆత్మ సోల్ అంటే ఆత్మ కాదు సోల్ అంటే జీవాత్మ జీవాత్మ వేరే ఆత్మ వేరే దాని తర్వాత పరిశుద్ధాత్మ కాబట్టి ఈ మూడు ఆత్మలకు సంబంధించిన విషయాలు మనం అర్థం చేసుకుందాం ఒకటి ఏంటంటే మనిషిని సృష్టించినప్పుడు వానికి శరణం ఇచ్చిండు జీవాత్మనిచ్చిండు దాని తర్వాత అంటే అట్లా జీవం ఉంటుంది అన్నట్టు జీవాత్మ అంటే జీవం ఉంటుంది అందుకు జీవాత్మ దాన్ని లైఫ్ అంటాం లేకపోతే చెప్పాలంటే అదే విధంగా మనిషి ప్రతి మనిషికి ఒక ఆత్మను కూడా అనుగ్రహించను అన్నట్టు జీవాత్మ వేరే అంటే సోల్ వేరే స్పిరిట్ వేరే అయితే ఈ స్థితిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు జీవాత్మ లెవెల్ నుంచి కలగంటున్నావా లేక ఆత్మీయ లెవెల్ నుంచి కలగంటున్నావా లేక శారీరకంగా కలగంటున్నావా ఈ మూడు అర్థం చేసుకోవాలా మొద జీవాత్మ స్థితిలో నుంచి కలగనడం రెండవది వచ్చి ఆత్మ స్థితిలో నుంచి కలగనడం మూడవది శరీర స్థితి నుంచి కలగనడం మనం అలసిపోతుండే కలదు లేక పాపకు జీవితంలో ఉన్నటువంటి కలలు నువ్వు తెరుగుబాటు చేసినట్టు వచ్చే కలదు ఇవన్నీ శరీర కళ అదే రీతిగా నువ్వు ఉంటున్న వాతావరణం ఎక్కడ విడుదో ఆ నాలుగు విధాలు వచ్చి అక్కడ కలగనవు ఇప్పుడు ఉదాహరణకి అరిగుప్తులు ఎవరిసేపు ఉన్నప్పుడు ఆ జరగంలో కారాగారంలో ఆ పానదాయకు పక్షులు అక్కడ ఉంది అదే అదొక వాతావరణం వాతావరణం ఆ వాతావరణంలో కలలుగా కలలు కన్నా కాబట్టి ఈ నాలుగు విషయాలు మనకు కళ ఏ స్థితి నుంచి వచ్చిందో నువ్వు గ్రహించండి కొన్ని కొన్ని శరీరానికి సంబంధించిన కళలు వస్తా ఉంటాయి అంటే నీ శారీరక స్థితిని మధ్య కళలు ఒకటేమో జీవాత్మ స్థితి కళ వస్తుంది ఇంకోటేమో ఆత్మీయ స్థితి కలవో ఈ పరిజులాల స్థితి ఎక్కడ ఉంటావు అనేది ఎక్కడ ఎక్కడ జీవిస్తున్నావో ఆ స్థలం అందుకే మనం ఎవరైనా కొత్త స్థలాలకు ముందు ఆయన ప్రార్థన చేసి ఆ డీమన్ శక్తులు మీకు గర్జిస్తారు దురాత్మల్ ఆ లేకపోతే అంతకుముందు పండుతున్న వాళ్ళ కళలు మీ దొరికిస్తూ ఉంటుంది అది మోసం చేస్తూ ఉంటాయి ఎవరే చేస్తూ ఉంటాను అవి ఎవరు కావాలి మీ కళలు కావాలి ఇంత మనుషులు వాళ్ళు ఎవరూ వెళ్ళాలి ఇంటి స్థానం జనమ్మ స్త్రీ వచ్చింది కళలు అని మంత్రస్థానం మంత్రాలు చేసే ఆయన వచ్చింది వచ్చి కొట్టాడుతున్నాను ఎందుకంటే నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నా జ్ఞాపకం చేస్తలేదు ఎవరి గురించో ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ జీవితంలో హోదా మంత్రాలు చేస్తున్నారు నేను వాళ్ళ గురించి ప్రార్థన చేసి పండుకున్నాను పండుకుంటే రాత్రి కళలు వస్తుంది అది శరీరమైన కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలించాలా మీ కళ ఎటువంటి సంబంధించింది అని అది మనకిది ఆశ్చర్యం ఏంటంటే ఎట్లా వీటిని గ్రహించగలం ఇది ప్రభు వల్లన మనం గ్రహించాలనా లేక దృష్టి నుంచి వచ్చింది గ్రహించాల అందుకు అనుభవం అవసరం రక్షణ అనుభవం లేకపోతే మటుకు ఇది ఎప్పటికీ అర్థం కావాలంటే ఆ రక్షణ అనుభవం అంటే అట్లా లైట్ రక్షణ అనుభవం కూడా కదా రక్షణ అనుభవం ఉంది పరుషుతాత్మ అభిషేకం పొంది వాక్యంలో బలపడుతుంది గాని వీటిని నువ్వు లేకపోతే ఎందుకు అందరూ వీటిని విశదీకరించలేని స్థితిలో ఉన్నారు ధాన్యాల కాలంలో ధాన్యులు ఒక్కడెందుకు చెప్పాల్సి వచ్చింది అవి గుప్తులు ఏ యువసేపు ఒకరికి చెప్పాల్సి ఉంటే ప్రకటన వాళ్ళకి ఒకరికి ఎందుకు రాలేదు ఒకరికే వస్తుంది ఒకరికే అనుకరించబడింది అనుమాకుమం ఎందుకంటే ప్రభుత్వ సన్నిహితంగా ఉండి రక్షణ అనుభవంలో ఉండి పోతున్నవాడు ప్రభు నాది విచూపించి అని అడిగేవాడు అందుకని ప్రతి ప్రతి క్షణము ఆయనతో పాటు సహవాసంలో ఉన్నప్పుడు ఆయన స్వామిని జాగ్రత్తగా వింటాడు ఎందుకంటే ఆయన ఒక్క రెండు సార్లు మాట్లాడినా నరులు గ్రహించడం వాక్యం ఆయన రెండుసార్లు మాట్లాడినా నరులు గ్రహించలేని చెప్పిన్నారు ఆయన నుంచి నువ్వు వింటున్న వాళ్ళు తెలుసు కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు కాలదంటున్నప్పుడు అది మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి జీవాత్మస్థితి నుంచా లేక ఆత్మీయ స్థితి నుంచా శరీరం నుంచా లేక పరిసరాల స్థితి నుంచా దాని తర్వాత నువ్వు ఎవరితో పాటు నివసిస్తున్నావు ఎవరితో పాటు దేవుడు ఈ తాళాలు మనమే తీసుకొని వాడుకోవాలా తాళాలు ఇచ్చిన నుంచి డెస్క్ లో వాడే స్థలం వేసుకొని పోతే ఆ స్థలాలు అక్కడే ఉంటాయి కాబట్టి బైబిల్లో మనకు అవి ఇచ్చే క్లూస్ ఆ సూచనలు ఎట్లా వీటిని అర్థం చేసుకోవాలా మనం అనేది వాటిని ఎప్పుడైతే అర్థం చేసుకుని విశదీకరిస్తావో అప్పుడే నీ సువార్త చర్య ఆరంభమైనట్లు దాన్ని నువ్వు కాబట్టి నిద్రపోక ముందు మనం ముందు స్థిరపరచుకోవాలా వాతావరణాన్ని మనముట్టిన పరిసరాలని స్థిరపరచుకోవాలా ప్రార్థనలతో మనం ఆ ప్రాంతాన్ని అంతా దేవుని యొక్క ఆత్మ ఆ దిగి వచ్చేటట్లు మనం తయారు చేసుకోవాలి మన మీదకి వస్తాడు దిగి దేవుని ఆత్మ వచ్చిందంటే అక్కడ ఆ దురాత్మలవన్నీ పరిగెత్తికి వెళ్ళిపోతాయి అన్నట్టు ఇంకా ఏముండవు ఆ స్పిరిట్స్ అప్పుడు అది సమాధానం కలిగిన స్థలం అవుతుంది ఆ టీవీ పెట్టుకొని అన్ని వికృతమైన భయంకరమైనవి అని సినిమాలు సీరియల్ తీసి పండుకుంటే అవి కాస్త ఎందుకంటే ఆ విషయాలు రక్తమైన అపవిత్రమైన చూస్తూ ఉంటారు లేట్ నైట్స్ కాబట్టి అవన్నీ వచ్చేస్తా ఉంటాయి అందుకే మనము ఆ శరీరాన్ని ఛేదించుకొని లోపల ఆ జీవాత్మని కూడా ఛేదించుకొని ఆత్మస్థితికి ఎదిగితే గాని వాటిని మనం సరిగా అర్థం చేసుకోలేము అప్పుడు దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము జ్ఞాపకం చేసుకున్నాక దాన్ని ఏ రీతిగా ముందు కొనసాగించుకోవాలంటే ఆ కళని ఎట్లా మనం రివర్స్ చేసుకోవాలా రాబో ఉపద్రవం లని కల రూపకంగా చూపించినప్పుడు వాటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలా అనేది మనకి ప్రభు ఈ ఇంత కాలం నుంచి జ్ఞాపకం చేస్తా ఉన్నారు ఇవి ఎక్కడ నుంచి మీకు మనకు అనుగ్రించబడ్డాయి మనం అర్థం చేసుకోవాలి ఈ నాలుగు స్థితులలో నుంచి వాటిని అర్థం చేసుకోగలిగితే మనము ఇది ప్రవలన కలిగిందా లేదా అనేది అర్థం చేసుకోవాలి లేకపోతే శారీరకంగా అసిపోయి తెచ్చుకున్న కళలా లేక నువ్వు పాపపు జీవితంలో ఉండి వస్తున్న కళలా వాటిని గ్రహించగలదు కానీ మన మన గ్రూప్ లో మనకు అనుగ్రహించే మన భవిష్యత్తు సేవకు సంబంధించి ప్రతి ఒక్కరూ వాటి గురించి విశదీకరించినప్పుడు నేను అర్థం చేసుకుంటున్నాను వ్యక్తిగతంగా నువ్వు ఒక గొప్ప దైవజనుని కావాలా అన్న విషయాన్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు వస్తా ఉంటే కష్టాలు వస్తా ఉంటే అయినా గానీ ఉపద్రం వస్తూ ఉంటది జల ప్రవాహం లాగా అది కొట్టుకొని వస్తూనే ఉంటది అయినా గానీ నువ్వు ప్రకటిస్తూనే ఉంటది నీ సేవ నిష్ఫలం కాదు అన్న విషయాన్ని ప్రభు మనకి అక్కడ చూపిస్తున్నాడు కాబట్టి రేపటి దాన్ని మరికొన్ని విషయాన్ని మీకు పంచుకొని ప్రయత్నిస్తాను దేవుడి యొక్క వాక్యాన్ని ఆచరించిన యొక్క పరశుధుల ఒక దేవాంగికి వందలనైనా కృపామైన మీకే తాళి అయినా పర్వరత నేను మా శవాన్ని ఛేదించుకోవాల పవిత్రతను అసహించుకోవాలని అయినా పాపం నశయించుకోవాలైన పరిస్థితిలో మేము పడుతున్నాము పాపంలోసం సమస్తాన్ని ఎంతో కృపగించుకుంటున్నారు మీరు పరిషత్తు మేము కూడా పరిశుభ్ర అప్పుడే మీరు మాత్రం మాట్లాడతారు అప్పుడే మీరు కళలో రేపు మీరు సందర్శిస్తాను అనుగ్రహించండి చూపించండి శక్తి ఉండబోతుంది సో అతని గ్రహించిన హెచ్చరించాల ప్రగా నాకు అమెరికన్ ఎలక్షన్స్ జరిగిన అర్థం వారి విషయంలో గవర్నమెంట్ మీరు ఎక్కండి న్యాయవాడినైనా మీరే న్యాయం చేకూర్చండి ఆ మూడు స్టేషన్ లో జరిగిన రిగేండ్ విషయాన్ని ఆ కోర్ట్ కేసెస్ ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క మోసాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం మనుషులు దాన్ని చూపించాలని సేపడమని ప్రార్థిస్తాం దారుమారు జరగాల ప్రభావం ఎందుకంటే ఆ దేశాల్లో ఏం జరిగినా ప్రపంచానికి దాన్ని ఎఫెక్ట్ ఉంటుంది అవును మీరు ఆ రీతిగా ఎందుకు నేను తీసాను సరికరించమని ప్రార్థిస్తున్నాం రిస్టర్వేషన్ ప్రార్థిస్తాం తండ్రి కొంతకాలం దానికి సమయం ఏమంటాం దాన్ని శిక్ష ని పోస్ట్ పోన్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేశం గురించి సహాయపడండి నేను కరికరించమని ప్రార్థిస్తున్నాం ప్రజలండి నేను ఏమైనా తల్లితో అలసిపోతుండే కానీ మీరే ఆధారాలు చేసిన పదన దండి శాంతి చేయండి నేను దయ తీసుకున్న సమాధానం ప్రకటిస్తున్నాయి మీకే వదనాలు నేను అయితే పెన్మని ప్రజల సిస్టర్స్ ఇంతమంది పెన్మల్ని ప్రధానం లేకుండా ఉన్నారు వారి గురించి మేము ప్రార్థిస్తాం ఇన్ఫర్టిలిటీ స్పిరిస్తాం దుష్ట శక్తి లారా ఏడిచిపెట్టడం మనుషుల వారి దగ్గర ఏం బలించినవో అవన్నీ ఏడు సాట్లు ఏడు మాటలు తిరిగి వాళ్ళకి అనుగురించి వెలుపు వాళ్ళు చేసిన వాళ్ళ స్థలాల నుంచి వాళ్ళ జీవితాల నుంచి వాళ్ళ కుటుంబాల నుంచి వాళ్ళ శరీరాల నుంచి ఏ విధావని ఆగ్ఞపిస్తున్నాం మీరే మహిళండి మాలికబాబు సర్జరీలో హండ్రెడ్ పర్సెంట్ అనుగ్రహించి మహిమనుండమని వైరస్ బారిన పండుగ దయచేసి రక్షణ దయచేసి ఒక ప్రొటెక్షన్ అనుగ్రహించామని కృప మాకు అనుగ్రహించి నడిపించామని క్రిప్తా ప్రార్థన చేద్దాం ఒక్కొక్కరుగా మనం ప్రార్థన చేస్తున్నాం అన్న సార్ ఉన్నారు మన ముగ్గురే ఉన్నాం అన్నీ అండి చూద్దాం బాబా పరిశుద్ధ గొప్పదేవా కర్వశక్తి సంపద మహోన్నతి రఘుదేవా కృపామయ్య నీకేస్త తులి స్తోత్రమైన గొప్ప దేవ వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభా నీకేవన్నా లేసయ ఓ ప్రభా మీరు కళ్ళల రూపకంగా మాట్లాడే దేవుడు వేసు ప్రభా నా దేవ మా సేవ ఏ రీతిగా అది స్టార్ట్ అవబోతుందో ప్రభా మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా అనేక పర్యాల నుంచి మాట్లాడుతున్నారు ప్రభా ప్రతి విధంగా ప్రభావ మీరు ఆత్మీయ దశలో ప్రభావం ఏ రీతిగా ఉన్నత స్థితిలోకి వెళ్లాలనే మీకు ప్రతినిధులుగా ప్రభావ ఈ లోకంలో మీరు మమ్మల్ని పెట్టినారే సయ్యా నీకు వందాలే సయ్యా మేము పో ప్రతి మార్గం అంతట్లో ప్రభావ మీరు ప్రతి ప్రాంతంలో ఎక్కడైతే మేము ఏ ప్రాంతంలో మేము ఆ ప్రాంతానికి సమాధానం కలుగునిగా కాలయ్యా ప్రభా ఆ కుటుంబాలకు రక్షణ పొందాలా పాపం నుంచి వాళ్ళు విడుదల పొందాలా రక్షణ మార్గం ప్రభా బిడకు ప్రకటించేలాగా సాయపడమని ప్రార్థిస్తాం ప్రతి కుటుంబాల రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా నాదేవా ఆ రీతిగా ప్రభావ మమ్మల్ని తయారు చేస్తున్నందుకు వందాలి ప్రభావ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధన వచ్చినా గాని ప్రభావ ప్రతిది జయిస్తూ ముందుకు సాగిపోవాలా ప్రభా నా దేవ ఈ లోకంలో నేను ఎన్నో లోకంలో వాటిని మేము ప్రేమించుకున్న ప్రభావ సంపూర్ణంగా నేను మిమ్మల్ని ప్రేమించి ముందుకు పోయి బిడ్డలుగా తయారు చేయండి గొప్ప దేవ ఏసయ్య ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా అయినా ఈసు ప్రభా తండ్రి ఏసయ్య నా దేవ నా ప్రభా కళల రూపకంగా మీరు మాట్లాడుతున్నారు మాకు ప్రతి కళ ప్రభా మా సేవ ఎట్లా ఆరంభం కదా ఏ రీతిగా అది ముందుకు తీసుకెళ్లలో విషయాలు మీరు మాకు చూపించినారు సిద్ధపడి ప్రభా నీకు మీరు సిద్ధపరిచేలాగా మీరు సహాయపడ్డాను ప్రభావ అయినా భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ఆయన ఇసు ప్రభా మీరే మాకు సహాయకులు ప్రభావ నీకు వందాలైనా దేని విషయాలు మేము భయపడకుండా దేని విషయాలు మేము చింతించకుండా ప్రభావ విశ్వాసం అనేక మీ వైపు చూస్తూ ప్రభా మేం మాకు గురి ఎత్తుకు మేము పరిగెత్తాలి ప్రభావ అనేకులు మేము రావాలి మీ సన్నిధికి ప్రభా ఆయన ఇసు ప్రభా నిత్యం మహిమలో మేము ప్రవేశించాలా ప్రభా అయినా ఈసానికి వందాలి ప్రభావం సేవా జీతం నడిపించొప్ప జన పట్ల మీ కనికరించి చూపించిన అబద్ధ బోధలో బయటికి రావాల ప్రభావ ఏ రీతిగా ప్రభావైనా వాళ్ళు మీ చింతకుమీ తీసుకొని రావాలో అయినా మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన ఇసు ప్రభా రకరకాలైన బోధలతో ప్రభావ మనుషులు కొట్టుకుని పోతున్నారు ప్రభావ శ్రమ వచ్చేంత కూడా ప్రభు గ్రహించిన స్థితిలో ఉన్నారు ప్రభావ కనికరించమని ప్రార్థిష్టమైన ఓ దేవాళ్ళ ఆత్మీనేతలు నిప్పని ప్రభావ మీకు పరిశుధాత్మను కుమ్మరించిన ప్రభావ సత్యాన్ని గ్రహించి మిమ్మల్ని ప్రేమించాలనే సహాయపడిన నా దేవ నా ప్రభా నీకు వంద ఇసు ఆ రీతిగా ప్రభా నా తండ్రి చిన్న బాబు గురించి మేము ప్రార్థిస్తుంది ఆ బిడ్డ మీరు తాకండి ప్రభావ రక్తాన్ని ప్రోక్షిపించమని ప్రార్థిష్టమైన ప్రతి అవయవలకు సర్జరీ అవుతుంది సర్జరీ సహాయకులు ప్రభావ డాక్టర్స్ లో ప్రభావి అస్తం పెట్టమని ప్రార్థిష్టమైన డాక్టర్లతో ఆ హాస్పిటల్ పనిచేస్తున్న సైతాన దురాత్మ ప్రతి కీకర శక్తి ప్రతి డిమన్ స్పిస్తున్నా ఆ డాక్టర్ ను డిస్టర్బ్ చేయడానికి వెళ్ళి సైతాన ఏసుక్రీస్తున్నా ఆటల్ కి ఆ నర్సు కి ఆ ప్రాంతానికి సమాధానం కలుగునుగాక ఏసుక్రీస్తు పరిశుద్ధం నామూన హల ఆ ఎముకలు ప్రభావ తిరిగి మీరు జీవింపజమని ప్రార్థిస్తాం హెచ్కే గ్రంథంలో ప్రభా హలో ప్రవశిస్తున్నప్పుడు ప్రవా నరములు వచ్చినాయి ప్రవా మాంసం వచ్చింది ప్రవా జీవాత్మ వచ్చినట్టు ప్రవశించమన్నారు ప్రభా ఆయన ప్రవశించినప్పుడు ప్రవా అవి గొప్ప సైన్యంగా లేచినట్టు మేము చూస్తున్నాం ప్రవాక్యం అయినా వాక్కు శక్తి మీరు మాకు అనుగ్రహించారు ఆ విధానం చూపించారు నీకు మీ మాయమార్దే వాడుతుండగా ఏసుక్రీస్తు నామ ప్రభా ఆ విడుదల సంపూర్ణ విడుదల స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం అల థ్యాంక్ లార్డ్ థ్యాంక్ జీసస్ మైటీ గార్డ్ అలి ఆ బిడ్డను సంపూర్ణంగా హీల్ చేసే ప్రభావ మీకు గొప్ప సాక్షిగా బిడ్డ నిలబడాలా ప్రభా మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ఆయన అనేకులు ప్రభావ బిడలు దేవుల రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా ఆ స్థితికి ఆ బిడ్డ ఎదిగిపో తల్లిదండ్రులు మీరు బలపర్చని ప్రభావ మీరు ఓదార్చండి ఆయన సమాధానం అనుగ్రహించని ప్రభావ సవలిపోకుండా ప్రభావ కృంగిపోకుండా ప్రభావ బిడ్డలు మీరు ఆదరించండి బలపరచండి స్థిరపరిచినయన మీకొరకు సాక్షిగా నిలబెట్టుకోవాలని ప్రార్థిష్టం నా దేవ మీరు ఆకడ తొరుగుంది ప్రభావ ప్రతి దశలో సిద్ధపడి జీవించాలా ప్రభావ నా దేవ ప్రభానికి వన్నాళ్ళపై ఎంతో మంది ప్రభా తన విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభా ఆయన ఇసు ప్రభు తండ్రి మతప్రమ జీవితంలో పడి ప్రభా ఆచారాల్లో పడిపోయి ప్రభా ఆయన మీకు రక్షణ ప్రణాళికను వాళ్ళు ధృవీకరించే ప్రభావాన్ని తొలిగిపోతున్నారు ప్రభా సమల పాలైతున్నారు కనికరించిన ప్రభావ బహు భయంకరమైన గందరగోళంలో ఉంది ప్రపంచం అంతా కాబట్టి ప్రభావం మమ్మల్ని ఎందుకు ప్రభావ ఈ స్థితి వరకు అమలు కాపాడినరు మీ ప్రణాళిక ఏందో ప్రభావ మేము తెలుసుకుని ముందుకు పోయి ప్రకటించే అనేకల కొరకు ప్రభావం ఏ రీతిగా ధైర్యంగా ప్రకటించిన మించి ప్రభావం స్వార్థ మేము ప్రకటించాల ప్రభా ఆయన ఎందుకంటే ప్రభా మనుషులు ప్రభా ఆయన ఇస్తు ప్రభా కల్పనా కథలు తిరుగుతున్నారు ప్రభా అబద్ధ భూతలతో తిరుగుతున్నారు మనుషులైనా ఇస్తు ప్రభా అనికరించినైనా వాళ్ళు ఏ రీతిగా ప్రవా ఈ సత్యం మేము చూపించి ప్రవా వాళ్ళు మీ చెంతకు నడిపించాలా అది బహు భారమైన సేవ అయినా గాని ప్రభా మీరు మాకు సాయగలున్నారు ప్రభా అది ఒక విధానాల మార్గాన్ని మీరు మాకు చూపించినారు ప్రభా మేము సిద్ధపడి ముందుకు వెళ్ళిపోవాలి ధైర్యంగా ప్రభా ఓ ప్రభావ భయపడకుండా మీరు మాకు సాయపడమని ప్రార్థిష్టం అనేకులు అభ్యంతర పడతారని వాకింగ్ చెప్తుంది ప్రభావ ఎన్ని వచ్చినా కానీ ప్రభా మేము అభ్యంతరపడద్దు ప్రభా మీరే మా దేవుడని నువ్వే రక్షకుడు అని ఆ యేసుక్రీస్త నిజమైన దేవుడు అని మీకు దైవత్వం గురించి మీక ఓ ప్రభ నామం గురించి అనేకులు ప్రకటించాల ఆ నామంలోనే రక్షణ ఉందని అనేకులకు ఎలుగుతు చెప్పాల ప్రభా ఆ యేసుక్రీస్త నామ ఉన్నత స్థితికి మేము లేవనెత్తాల ప్రభావ నైనా పత్తిబడిని మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తాం అలాంటి విశేషమైన అద్భుతాలు మా అందరి సేవా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తా స్వస్థతలు జరిగిన జరిగించను ప్రభావ చనిపోయి తిరిగి లేవాలా ప్రభావ నా దేవ నా ప్రభా ఒక వారాల గిఫ్ట్స్ మీరు మాకు అనుగరించిన దాన్ని బట్టి నీకు వందాలని ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం నైనా అది మీ మహిమార్థం మేము వాడుకోవాలా ప్రభా ప్రతి చోట్ల ప్రభావం అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో సమాధానం ఉండాలా సైన్ శక్తులు దురాత్మలను పారిపోవాలి ప్రభావ మనుషులకు సమాధానం పొందాలి రక్షణ ప్రాణాలకు రావాల ప్రభావ అంటే గొప్ప నడిపింపు మాకు నడిపించండి ప్రభావ గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ ప్రభావ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్దించండి నూతనంగా మీరు అభిషేకించి మీకు ఒక పెట్టుకొని ఇంకా ఎంతమంది రాలేదు ప్రభావ ఆ పిల్లల పట్ల కూడా మీకు కనికరించి చూపించే ప్రవ్వా ఆ బిడ్డలనైనా మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేసి సంపూర్ణంగా స్వస్థపరి ప్రభ మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రాదిష్టమైన నా దేవా నా ప్రభా నీకు వన్నాల్సిన ఇసు ప్రభావ ఈ దినమంతా మీ సాయం చేతి నడిపించిన మీకు నూతనమైన కృపర్మ కనిగరించండి నూతన అభిషేకమ కనుగరించి నడిపించండి ఇలాంటి శ్రోధుల పాపలు మేము పడుకున్న ప్రత్యక్షణ పరిశుద్ధంగా యథార్థంగా మీ నీతిని అనుసరించి మేము అడ్చుకుని జీవించాలా నా దేవ ఇసు ఎంత ఉప్రదం వచ్చినా కానీ మేము చలించం ఓ ప్రభావ ఎందుకంటే ప్రభు మీరు మా పక్షంగా ఉన్నారు మేము లేం ప్రభావ నిత్యం మా ఆ సీఎను పర్వతమే మీతో పాటు మీతో పాటు మమ్మల్ని కూర్చొని పెట్టుకున్నారు ప్రభావాత్మలో మేము ఆకాశ వాసులాగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ ఆయన బట్టి ఈ లోకంతో మాకు ఏ ఒక పని కొరికి లోకంలో పెట్టినారు ప్రభావ అది ముగించుకొని తిరిగి ఒక దినం మీ సన్నికి రావాలి మేము ఆయన ప్రభావ ఆత్మలో మేము జీవించాలా ప్రభావ ఆత్మలో మేము ఎన్నో విషయాలు మీరు మాకు చూపించాను ప్రభావ ఆయన ఇస్తూ ప్రభా మా మహా ఆకాశం వరకు మేము మేము ఆ అనుభవం మేము పొందుకోవాలా ప్రభావ ఆయన ఈసాయానికి స్తోత్రమైన కళల రూపంగా దర్శన రీతిగా మీరు మాత్రం మాట్లాడుతున్నందుకు వన్నాను ప్రభా మాకు ఎంతగానో ప్రభు మాకు ప్రేమతోనే ప్రభా తల్లి తండ్రి తన బిడ్డలకు చెప్పినట్టు ప్రేమతో మీరు మాకు అవన్నీ చూపిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రభావ ఆదరిస్తున్నందుకు నీకు వన్నాలు ప్రభావ ఆయన ఈ సయానికి వందా ప్రభా అది మేము హృదయంలో మేము ఆ రీతిగా ముందుకు ధైర్యంగా వెళ్ళిపోవాలి ప్రభా తన ఇసు ప్రభా ఐగు దేశం నుంచి ఓ ప్రభా దేశం అంతా ఒక్కడే కాపాడగలినాడు ప్రభావ బైబుల్ అంతా కూడా ప్రభా ఆ రీతిగానే చెప్తుంది ప్రభా ఒక్కడు వేయు పది వందలు కావాలని ప్రభావ నైనా ఇసు ప్రభా ఏగు గ్రంథంలో ఒక వాక్యేంద్రియ జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా ఓ ప్రభావ మనుషులకు యుక్తమైంది ఏదో వారికి తెలియదు వారికి వాళ్ళకి తెలియచేటకు దూతలలో గనుడైన ఒక్కడైనా ఉండి మధ్యవైతే ఉండిన దేవుడు వాడిని కరుణ చూపి ఆ గోతిలోకి పోకుండా పాతలంలోకి పోకుండా తన ఆత్మ రక్షిస్తాను వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభావ నైనా ఇసు ప్రభావి ఎంతో మంది నశించిపోతున్నారనిపోబోతున్నారు నాయన వాళ్ళందరూ ఆత్మలు వాళ్ళు రక్షింపబడాల ప్రభా బిడలిమి ఆయన మీ పక్షంగా మేము నిలబడి ప్రవాల్ మీ సంతకు మేము నడిపించాలా ప్రవా అలాంటి ఆత్మీయమైన నడిపి మాకు అంద కనుగ్రహించి మీరు ఆ కొరికు మన అందరిని సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి ఆమెన్ నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే పాదాలు కొందరస్థితులు చెల్లించుకుంటున్నాను ఇంతగా నమ్మ దగ్గర జరుగుతుంది నాకు దేవామ బిడ్డలు తరఫున కృపకొందాలు చేరు వచ్చిన గిరికి ఏమి కొందాలు తండ్రి అనేప్పుడు రాలేకపోయాడుగా భాగం అనుగ్రహించండి కృపణ అనుగ్రహించండి రైతు చెల్లించుకుంటున్నాం మాలో దేవాల ఫలింపడాయి ఫలింపడానికి కృపణ అనుకరించండి అటు మాత్రమే భద్రపరుచుకోవడానికి కృపణించుకోవాలని ప్రార్థిస్తాను ప్రేమ గడిగా రాజా మేము గడిగిన తండ్రి మీరు బాగా స్థాపరాడు బాగా పొందాడు అంత రెండమ్మ దిగం దేవుడుగా ప్రేమి గుడిగం జీవుడు ఒక కోట బ్రహ్మ త్రిపందన్నాడు ప్రేమి గుడి తండ్రి గడిచిన కాళవన్నంతట్లేదేవా గడిచిన సింహస్వామి తట్లే యొక్క కృపణ యొక్క ఊరి మొత్తాంత యొక్క మంచి మీకు నమ్మకత్వానికి ఏమి కొందా చెల్లించుకుంటున్నా అంత్రి అయ్యా మమ్మల్ని బట్టి అయితే కొత్తలో నశించుకోవలసిన వరం కానీ అయ్యా కృపణ బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకే నీకున్నాడు ప్రేమిలు ఎంతిస్తున్నాం కనపరుస్తున్నాడు దేవ నమ్మకం ఎంత్రి ఆరాధిస్తున్నా అంత్రి మధ్య దేవ ఆత్మ యొక్క దృపంలో ఉన్నందుకే దేవ ప్రేమికులు తండ్రి దేవా దేవుడు మొత్తంలో దేవ మీరు మమ్మల్ని కాపాడుతూ మా కుటుంబాలను మమ్మల్ని జరించేవా దాస్తూ పోషిస్తూ వచ్చిన కృపకా మీకున్న పెంపిన తండ్రి అనేక లక్షణాలు చనిపోయిండగా అయ్యా వారి కుటుంబాలను బట్టి మీరు వ్యక్తి చేస్తుండగా సహాయం ఎంతమంది అయితే దేవా నమ్మకం తండ్రి వ్యర్థిస్తూ ఉన్నారు దేవా మంచాలకు బట్టి అయ్యా నమ్మకం ఏంత్రి మరణ చేయడం ఆఖరి గడిగేలా ఉన్నాడు తండ్రి అంటే ప్రతి ఒక్కరి పాశాన్ని ఎత్తి పెట్టుకుంటా సహాయం చేయండి ప్రండి ఇలా నమ్మకం ఏంటంటే ఈ లోకం స్థిరం లోకం తండ్రి ఈ దిగుల మీద అధికారం ఇలా నమ్మకం ఏంటంటే అయ్యా జ్ఞాపకం చేసుకోవటానికి వైద్యు తిరగటానికి ప్రండి అయ్యా నా దేశం గురించి నా దేశ గురించి ప్రార్థిస్తున్నాడంత్రి అధికారులు నాయకులు అదేవిధంగా సంస్థలు అదే నమ్మక నాయకత్వాలు తండ్రి మీకు రవానికి వ్యతిరేకంగా నీ యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న సమస్త శక్తిని మీకు అధికారంగా నిర్తిస్తున్న కృపణించండి అయ్యా అయ్యా దేవా నింపమని అనేకమైనటువంటి సాక్ష్యాలు లేవనెత్తామని ప్రార్థిస్తుంది సమయంలో తండ్రి నేను చూస్తున్నాను పెట్టుకుంటున్నా దేవాళ్ళ దేవుడు తండ్రి రాజా మా ప్రాతలు ఇటు తండ్రి హాయకుల జీవితంలో స్వస్థత అనుకరిస్తూ వచ్చిన అర్థం అయ్యే చేసిన అద్భుతం శరీరకారు ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిలో అయ్యి అనుకరిస్తూ వచ్చినారు ఇక తండ్రి ప్రేపులకి రాజహాని పక్క మంది జీవన్యాపారంలో కోరుకులు భవిష్యత్తు లేక అయ్యా శక్తిపోయా శోధించబడుతూ చిన్న మార్గంలో తిరుగుతుండగా అయ్యాట ఆత్మలను కాస్త పట్టుకుంటుండగా అయ్యా పోషించేవారు మీరు తండ్రి మీరే పోషణ పోషణ ఆధారంలో ఉంటున్నారు జ్ఞాపకం చూసుకోమని అయ్యాను అనుకరించి మనం ప్రార్థిస్తున్నాం అందరం చర్యలు బంధుకాలను పెన్సిల్ ద్వారా నెట్వర్క్ ద్వారా బంధుకాలని బట్టి మనం చూస్తున్నాం అయ్యా రోజులను అనుకరించండి కృపను అనుకరించండి చా చేసుకోండి ప్రతి ఆత్మీయుడు కలిగినటువంటి ఐకనాది సంకల్పం నెల అయ్యా క్షణ కార్యం ప్రయాణించలేదని నాకృపను అనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రేంగుల బిన్ రాజానాథుల దిక్కులను వారి అయ్యా నమ్మకాల తండ్రి వృద్ధులు శ్రీలు పిల్లలు దేవా ప్రేమికుల తండ్రి దీర్ఘకాలిక వ్యాధి బాధ ప్రిన వారిని పాశ నామకృపలు అనుకరించండి సహాయం చేయండి ప్రేమల బిడ్డరాజ నా పిల్లలు తండ్రి మీ వేదిక మీ యొక్క దేవా నమ్మక రాయ తండ్రి అయ్యా చూస్తుండగా సహాయం చేయండి విధపడుతున్న వచ్చు దేవ నమ్మకం అయితే అంటే సత్యమైనదిగాను అనేక ఉండడానికి సహాయం చేయండి అయ్యా కోసరు స్థారంగా ఉండగా జ్ఞాపకం చేసుకుంటే దేవ రెండు తండ్రి మరియు ద్వారాల తరువాత సహాయం చేయండి పంతొమ్మిది పదిహేను పదహారు తారీఖుల్లో తలపెట్టినటువంటి కార్యక్రమం అయ్యా మీ పాశాన్ని కొట్టుకుంటున్నాం వారు అనుకుంటున్నాం మీ నామకం కేవలం వాడుకోమని మీరు చూస్తుండగా సహాయం చేయండి ప్రేమి కలిగి మహిళం కలిగించండి సమయంలో స్థితిస్తున్నాం కనపరుస్తున్నాం అంతే అయ్యా నమ్మకం ఎంత అంటే మధు వల్ల జ్ఞాపకం చేసుకుంటుండగా సహాయం చేయండి తన లంగ్స్ ముట్టండి అయ్యా సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా మీరు మాత్రమే అద్భుత కార్యములు ఆచారీకార్యం చేయగల సమస్త ఆరోపిస్తున్నాం తండ్రి సహాయండి కొందా మీ చేతిలో పక్కన మా రక్షకుడు మా ప్రభుత్వం ప్రతి మళ్ళీ అది వినియోగించున్నాం తండ్రి ప్రార్థన చేసి కృపా కల్వర మీకు వంద తండ్రి మీకు తెలుసుకు సాయల్ గుడి నడిపించేందుకు మీకు ఎంతో వంద అనేక పరిహారం మాట్లాడుతున్నాం మనిషి తెచ్చి పాల పర్సనాలి మీకు ఎంతో మొదలుతుంది మా ప్రార్థన అంశంలో తీసుకొచ్చిన ప్రోగా బరుచుకోండి పెట్టి దానికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం భయంకరమైన శ్రమ కాలంలో మేము ఉంటుందాం నేను ఏ రిగా జీవించాలి ఏ రెడ్డిగా మనుషులు ఎత్తున మళ్ళీ నడిపించాలి అమ్మ పెట్టి నడిపించమంతా అందిస్తున్నాం మీరు రక్షణ ప్రణాళికలు వచ్చే సాయపడం బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి వారి కూడ శాంతి సమానం చేయించండి విషయంలో మీకే మళ్ళీ అంగీకారంగా జీవించండి ఈ సేవ నింబాలు జరుపుకున్న వారిందరినీ ఆశ్రయించండి సంబంధాన్ని పోషించండి ఉద్యోగం సాంఛితీస్తున్నాం మన ప్రభుత్వ కృపనం నడిపిస్తూ మనందరికీ సతకాలంతో పంపిస్తాము అది ఫస్ట్ కట్ట ప్రేర్స్ ఒకటే కొంచెం ప్రేయర్స్ వరకు రెండు పంపించేస్తాను తప్పకుండా అబ్బాయికి అన్న బాబుకి అయితే ఈ రోజు ఫైనల్ సర్జరీస్ అయిపోతాయి అయితే లాస్ట్ వీక్ మనం రెండు కాల్ జరిగిన ఒక కాల్ కి అవసరం లేదన్నారట సర్జరీ రోజు జాయిన్ అయింది రెండో కాల్కి మన దావుడా దావుడ ఒకటి అది చేస్తుంది ఈ రోజు సర్జర్ మన ప్రేట్లో చేసినాము పొద్దున దాని గురించి మీరు అది అయిపోతాయి కదా అన్నీ సర్జరీస్ అయిపోతే ఇక షిఫ్ట్ చేస్తారు బాబుని ధరలకి పంపిస్తారు అది కందులతో అన్న ఐస్ అన్న తీసుకున్నట్టే